ప్రకృతకాశవజ్ఞేయాే ధర్మా అనాదయ విద్యి నా చాలా మంచి శ్లోకం సో దీనికి అవతారిక పరమార్థతస్తు సో సాధన మార్గం ఎలా ఉండాలో చెప్పారు కదా సరే మంచిది పరమ ఇవి హేయ జ్ఞేయ పాక్యములు అవి కల్పనా మాత్రములే అని మనం చూసాము మరి పరమార్థం ఏమిటండి పరమార్థ సత్యం ఏమిటి అంటే దానికి సమాధానంగా సర్వే ధర్మా జీవులందరూ జీవులందరూ అనే బహువచనం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేహభేదాభిప్రాయాన్ని బట్టి వచ్చింది దేహములు అనేకంగా ఉన్నాయి దానిని బట్టి ఆ దేహాల్లో ప్రకటమవుతున్నటువంటి ఆత్మతత్వము ఆ అంతఃకరణావచ్ఛిన్నమై జీవశబ్దవాచ్యమవుతూ ఉంటుంది కాబట్టి దేహభేదాన్ని ఆత్మయందు ఆరోపించి అనేక జీవులు అనే ప్రసక్తి ప్రసంగం చేస్తున్నారు కాబట్టి దేహభేదాన్ని అనుసరించి బహువచనం వేశారు తప్ప జీవులు అనేకమ యథార్థము అని కాదు అలా ఎలా చెప్పగలరు మీరు ఆకాశవత జ్ఞేయా ఆకాశము వంటి వారు అది తెలుసుకోండి మరి జీవులు యథార్థంగా నానా అయితే అనేకమైతే ఆకాశములు వారు అనాలి ఆకాశములు ఉన్నాయా ఆకాశం కాబట్టి ఆ దృష్టాంతాన్ని అనుసరించి జీవుడికి దృష్టాంతం ఆకాశాన్నే ఇస్తారు ఆత్మస్వరూపానికి ఆకాశమే దృష్టాంతం ఇంకా వేరే దృష్టాంతం లేదు కాబట్టి నా స్వరూపము ఆకాశము వంటిది అని నేను తెలుసుకోవాలి అంతేకాదు ఎదుటివాడి యొక్క స్వరూపం కూడా సరిగ్గా ఆకాశము వంటిదే ఇప్పుడు నేను ఒకటితోటి కలహిస్తున్నాను అనుకోండి సపోజ్ కలహం ఏదైనా ఇప్పుడు నేనేమైనా ఆలోచించాలంటే చూడు ఈ దేహము ఈ అంతఃకరణ ఇవి నా స్వరూపం కాదు ఇది ఎందు ప్రకటమవుతో ఆకాశము వలె వ్యాపకమైన ఏ శుద్ధ చైతన్యము కదో నా స్వరూపం మరి ఎదుటివాడు మాట ఏమిటి వాడు అంతే వాడి స్వరూపం కూడా ఈ పరిచ్ఛన్న వ్యక్తితో వాడు కలహిస్తున్నాడే ఆ కలహించేది ఆకాశము అంటే ఆత్మచైతన్యం కాదు మరి ఏమిటి ఆ పరిచ్ఛిన్నమైన అహంకారము పరిచ్ఛిన్నమైన అంతఃస్కరణ ఆ అహంకారం ఈ అహంకారంతో కలహించడానికి ప్రయత్నిస్తాం అహంకారం స్థాయి దాటితే ఇక్కడ ఉన్న ఆత్మచైతన్యము అక్కడున్న ఆత్మచైతన్యం ఒక్కటి కాబట్టి అహంకారమే నేను భ్రమపడితే కలహము నేను వేరు వాడు వేరు అహంకారము నేను కాదు అహంకారమునకు అతీతమైన ఆత్మ నేను అటువంటప్పుడు కలహం ఎవరితోటి కలహం కలహము ఉండదు ఆసక్తి కూడా అంతే నేను కలహం దృష్టాంతం ఇచ్చాను కలహానికి ఆపోజిట్ ఆసక్తి అటాచ్మెంట్ దీనికి అటాచ్మెంట్ ఎవరితోటి అటాచ్ అవుతారు మీరు సో సో ఇదంతా కూడా భాగవతంలో చెప్పింది ఏంటంటే ప్రపాయామివ సంగమ చలివేంద్రం అంటారు కృప అంటే చలివేంద్రం చలివేంద్ర దగ్గర నలుగురు ఐదుగురు కలుస్తారు ఎంతసేపు కలిసి ఉంటారు ఆ మంచినీళ్ళు తాగుతారు లేకపోతే మజ్జిగ ఏదో తేట మజ్జిగ పడిస్తే తాగుతారు ఓ కొంతసేపు ఆ మీరు నుంచి వస్తున్నారు మీరు నుంచి వస్తున్నారని ఏదో అనుకుంటారు ఏదో ఇచ్చిపుచ్చుకుంటారు కూడా చిన్న చిన్న ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఎవరిదారిని వారు లేచడం రపాయాం మానవులు అంతకంటే భిన్నంగా ఏమైనా ఉంటారా ఏమి కాబట్టి ఈ కలహములు ఈ ఆసక్తి రెండు కూడా అసందర్భమే ఉన్న సత్యం ఏమిటంటే దేహములు భిన్న భిన్నములుగా గోచరిస్తున్నా మనందరిలో ఒకే పరమాత్మ కలదు సరే పరమాత్మ నేను నువ్వు వాటి వాటి నేను ఏమీ ఆ పరమాత్మ వేరుగా లేదు నువ్వు ఆ పరమాత్మ వేరుగా లేదు పరమాత్మ వేరుగా ఉంటేగా ఉన్నది పరమాత్మ ఒక్కటే అదే ఆ పరమాత్మయే ఆకాశము వంటిది ప్రకృత్య సహజంగా సహజ స్వరూపమేది ప్రకృత్య అంటే సహజంగానే మనస్సు యొక్క సహజ స్థితి ఏదో చెప్పాను అలాగే జీవుని యొక్క సహజ స్వరూపం ఇదే ఆకాశము వలే యొక్క చలనం ఉన్నప్పుడు మీకు ఎవరిపిస్తుంది మనస్సు యొక్క చలనం ఉన్నప్పుడు నేను ఫలానా వ్యక్తిని అని ఒక పరిచ్ఛిన్న అహంకారము నేనా అనిపిస్తుంది మనస్సు యొక్క ప్రకృతి అంటే సహజ స్థితికి చేరుకున్నప్పుడు మీలో అహంకారము వ్యక్తిత్వము ఏమవుతాయి అవి ఉండనే ఉండవు కరిగిపోతాయి అప్పుడు ఆకాశము చైతన్యం మాత్రమే మిగిలి ఉంటుంది అదే పరమాత్మ అదే మీరు కూడా ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్లు నేను ఇక్కడున్నాను అని మీరు అన్నప్పుడు పరిచ్ఛిన్న అహంకారం పెట్టుకుని నేను ఇక్కడ ఉన్నాను మీరు మిమ్మల్ని పరిచ్ఛిన్న అహంకారంగా ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు దేవుడు ఇంకొక పెద్ద మనిషి ఇంకెక్కడో ఉంటాడు డివిజన్ వచ్చేస్తుంది మీరు పరిచ్ఛిన్న అహంకారం కాదు దేవుడు ఇంకెక్కడో లేడు ఆ దేవుడు ఈ పరిచ్ఛిన్న అహంకారం రెండు కూడా పరమాత్మ చైతన్యంలో విలీనమైపోతాయి జీవేశ్వర భేదమే సమసిపోతుంది సో ఆ విధంగా ప్రకృత్య ఆకాశమ అంటే ఆకాశము అంటే దేశ పరిచ్ఛేదము లేనిది కాబట్టి జీవుడని వీడు అనుకుంటున్నాడే నేను ఈ దేశానికి పరిమితమై ఉన్నాను అని దేశానికి పరిమితమై ఎందుకున్నాడో తెలుసిన దేహము నేను కాకుంటే నేను దేశ పరిచ్ఛేద కానే కాను ఆకాశవత్ అంటే దేహ పరిచ్ఛేదము లేదు సర్వే ధర్మా అనాదయ జీవులను మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీరందరూ కూడా అనాది మీకు ఆది లేదు అది అంటే పుట్టుక అది అంటే పుట్టుక పుట్టుక ఉంటే ఆది అంటే కారణం పుట్టుక ఉంటే కారణం ఉంటుంది కారణం నుంచి పుట్టుతుంది మీకు కారణము లేదు ఆది లేదు కాబట్టి అంటే కాల పరిచ్ఛేదము మీకు లేదు తర్వాత విద్యతే నహి నానాత్వం ఈ నానాత్వము అనేకత్వం ఏదైతే అనుభవానికి వస్తుందో అజ్ఞాన కల్పితమై అనుభవానికి అది యథార్థం కాదు కాబట్టి వస్తు పరిచ్ఛేదము లేదు దేశాం క్వచన కించన కించన నానాత్మం ఎటువంటి వస్తు పరిచ్ఛేదము లేదు క్వచన ఏ కాలము నుండి అయిననూ లేదు క్వచన ఏ దేశము నుండి అయినను లేదు కాబట్టి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సో మీకు నేను సర్వము భిన్నంగా ఉన్నాను అనుభవం కలుగుతోంది కదా ద సెన్స్ ఆఫ్ సెపరేట్ ఎగ్జిస్టెన్స్ నేను సర్వము కంటే భిన్నముగా ఉన్నాను అనే అనుభవం కలుగుతాం ఈ అనుభవానికి కారణం ఏమిటంటే ఆ రకంగా మనల్ని మనం తీసుకుంటున్నాము తెలుసుకుంటూ ఉన్నాము అది అజ్ఞానము ఆ అజ్ఞానము యొక్క లక్షణం ఏమిటంటే దేహములు భిన్నంగా ఉన్నాయి దేహములలో ప్రతిఫలించే ప్రతిఫలనములు భిన్నంగా ఉన్నాయి కానీ ఏది ప్రతిఫలిస్తోందో ఆ పరమాత్మ చైతన్యము ఒక్కటి ఇది ఎలాగంటే యాభై కుండలు పెట్టి వాటిలో నీళ్లు పోసి వాటన్నింటినీ ఓపెన్లో పెడితే అన్నిటి ఎందు సూర్యుడు ప్రతిఫలిస్తాడు కుండలు వేరు కుండలో నీళ్లు వేరు వాటిలో ఉండే ప్రతిఫలనము వేరు కానీ సూర్యుడు ఒక్కడే ఒక సూర్యుడు సమస్త జీవులకు దాను దోచు పోలిక ఈ జన్యు కదంబం అంటూ మిగతాది ఇంకా నాకు గుర్తు జన్యు అంటే జీవుడు కదంబము అంటే సముదాయం ఈ జన్యు కదంబంబుల ఎందు ఒకే పరమాత్మ ప్రకాశిస్తూ అగ్ని జనుల చేత అజ్ఞానులైన జనుల చేత అనేక జీవులుగా స్వీకరింపబడుతుంది తప్ప దాంట్లో యథార్థమేమీ లేదు ఇప్పుడు చూడండి దీంట్లో ఒక రహస్యం ఉంది మీరే పరమాత్మ అని అనే సాక్షాత్కారం మీకు కలగాలి అంటే ఏ పరిచ్ఛిన్నాహంకారము నేను అని మీరు అనుకుంటున్నారో ఆ పరిచ్ఛిన్నాహంకారం కల్పితము అని గుర్తించాల్సి ఉంటుంది దీనికి పద్ధతి ఏమిటంటే ఈ పరిచ్ఛిన్నాహంకారం ఏమిటి ఈ పరిచ్ఛిన్నాహంకారానికి ప్రధాన లక్షణం పుట్టుక దిక్కుతాను అదే ఇప్పుడు కొంచెం స్వామిజీ దీన్ని బాగా తిప్పారు వీడు పుట్టు ఈ స్టోన్ దగ్గరికి వెళ్ళి చూస్తే శ్మశానంలో స్టోన్ ఉంటుంది ఆ శ్మశానంలో స్టోన్ దగ్గరికి వెళ్ళి చూస్తే నైన్టీన్ ట్వంటీ మధ్యలో డ్యాష్ ఉంటుంది అంటే నైన్టీన్ ట్వంటీ సిక్స్లో వీడు పుట్టాడు పుట్టాడు కాబట్టి ఇదిగో మట్టిలో కలిసిపోయాడు టూ థౌజండ్ వన్లో పోయాడు మధ్యలో ఏమిటి డాష్ డాష్ అంటే అర్థమేంటి బ్లాంక్ అని అర్థం మధ్యలో వీడి జీవితము ఇట్స్ ఏ బ్లాంక్ అవును నేను పరిచ్ఛిన్నమైన అహంకారము ఈ దేహమే నేను అనే దేహాత్మభావం నుంచి వచ్చిన పరిచ్ఛిన్న యొక్క జీవితము అది తెర మీద సినిమా వస్తుత్వమే ఉన్నది కాబట్టి దే కరెక్ట్లీ పుట్టే డాష్ ద్యాష్ డాష్ అంటే బ్లాంక్ కాబట్టి వీడు పుట్టాడు గిట్టాడు మధ్యలో బ్లాంక్ కాబట్టి ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్ ఆ అహంకారం వీడు కాదు అంటే ఎప్పుడైతే దేహం ఆ దేహం యొక్క బట్టి ఆ దేహము గిట్టుత అనేది ఊహించుకుని దానిని బట్టి ఏ పరిచ్ఛిన్నమైన అహంకారము మీరు భావన చేస్తున్నారో మీ స్వరూపంగా ఆ పరిచ్ఛిన్నం వ్యక్తిత్వము అది కాల కాల కాల పరిచ్ఛిన్నము అంటే కా ఒక కాలంలోనే ఉంటుంది ఆ కాలానికి బొందు లేదు ఆ కాలానికి వెనుక్కలేదు అండ్ దట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఫాల్స్ ఏమండి తర్వాత మీరు ఎవరు మీరు ఆర్ ఫిజికల్ పర్సన్ నో రాంగ్ ఆర్యూ సెన్ష్యువల్ పర్సన్ అంటే సెన్సార్గన్స్ తోటి విషయములను గ్రహిస్తూ భోగిస్తూ అవి అనుకూలంగా ఉంటే సుఖిస్తూ అవి ప్రతికూలంగా ఉంటే దుఃఖిస్తూ ఉండేటువంటి వ్యక్తిని సెన్షువల్ పర్సన్ అని అనండి సెన్షువల్ ఆర్ సెన్సోరియల్ పర్సన్ అంటే ఎంతసేపటికి చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం ఆస్వాదిస్తూ ఉండడం ఆగ్రానిస్తూ ఉండడం అనుకూలమైతే భేష్ భేష్ భేష్ ప్రతికూలమైతే అయ్యో అయ్యో అయ్యో అంటే అదేనా ఈజ్ దట్ వాట్ యూ ఆర్ నో ఆర్ యూ ఎన్ ఇమోషనల్ పర్సన్ ఇమోషనల్ పీపుల్ ఆర్ వెరీ ఇమోషనల్ పీపుల్ సో సుఖం దుఃఖం ఇవన్నీ ఇమోషన్స్ సో ఏదైనా ఇంత ప్రసారి కలిగితే ఎదుగో లాభం లాభం లాభం నష్టం ఏదైనా తేడా వస్తే అయ్యో నేను అభాగ్యుడను అయోగ్యుడను ఆ రకమైన పర్సన్ ఆర్ పర్సన్ నో దెన్ ఆర్యూన్ ఇంటలెక్చువల్ పర్సన్ అంటే పండితుడు ఆ పండితుడు అపండితులు ఇంటలెక్చువల్లే పండితులు ఇంటలెక్చువల్లే సో అది ఏం ఇంటలెక్చువల్ పర్సన్ నో మరి అలా ఎందుకనిపిస్తోంది ఆయనే సెన్సువల్ పర్సన్ ఆయన ఫిజికల్ పర్సన్ ఆయన ఎమోషనల్ పర్సన్ ఆయన ఇంటలెక్చువల్ పర్సన్ అని అలా ఎందుకనిపిస్తోంది ఒక్కటే దోషం దీని కారణం ఏమిటంటే డిజైర్స్ అండ్ ఫియర్స్ కామన్ అన్నైతే ఉంటాయో అవన్నీ భయాలు ఎన్నైతే ఉంటాయో అవి కూడా ఇవి ఈ కామనలు భయములు కలిసి ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వాన్ని నిలబెట్టడానికే ఉన్నాయి మీరు కామనలను డిజైర్స్ని డిజైర్స్ని ఫియర్స్ని వదిలిపెట్టేస్తే ఆ క్షణంలోనే ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వము కరిగిపోయి మీ యొక్క ఆకాశము వంటి పరమాత్మ స్వరూపము ప్రకటమైపోతుంది కాబట్టి మీరు మీరేం చేయాల్సింటే పరమాత్మ గురించి స్పెక్యులేట్ చేసుకుంటూ కూర్చోవడం కాదు మీరు చేయాల్సింది మీరు చేయాల్సింది ఏమిటంటే ఐఎమ్ నాట్ ఏ సెన్షువల్ పర్సన్ ఐఎమ్ నాట్ అన్ ఇంటలెక్చువల్ పర్సన్ ఐఎమ్ నాట్ అన్ ఇమోషనల్ పర్సన్ ఐఎమ్ నాట్ ఎ ఫిజికల్ పర్సన్ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్స్ అని ఆ విధంగా మీ నిగేషన్ అంతా చేసుకుంటూ ఆ నిగెట్ చేయాల్సిన సర్వాన్ని నిగెట్ చేసి కూర్చుంటే ఆ పరమాత్మతత్వం తనంత తానుగా ప్రకాశిస్తుంది ఎందుకంటే ప్రకృత్యా మీ స్వరూపం చేత సహజ స్థితి చేత మీరు పరమాత్మయే అయి ఉన్నారు ఇది ఒక విధంగా దాన్ని మీరు గమనించవచ్చు ప్రకృత్యా ఆకాశవతి జ్ఞేయా దీన్ని ఇంకొక రకంగా అంటే ఈ సర్వాత్మభావాన్ని చెప్పడానికి అనేక పద్ధతులతో అనేక అనేక యాంగిల్స్ ఉపయోగిస్తాము చూడండి మీరు ఒక అనుభవం ఉన్నది మీతో అత్యంత మౌలికమైన అనుభవం అహమస్మి అనే అనుభవం అయాం అనే అనుభవం ఉంది ఈ అనుభవాన్ని మీరు పట్టుకోవడం ఆ అనుభవాన్ని చుట్టూ ఆ అహమస్మి మీద మీరు వేసినటువంటి అభ్యారూపాలు ఎన్నైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మీరు ఏ మొహమాటం లేకుండా తిరస్కరించడం అభ్యాసం చేయండి నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుడిని నేను సూత్రుణ్ణి అంటూ ఇలా అనుకుంటూ కూర్చోవద్దు నేను గృహస్థుని నేను సన్యాసిని అంటూ అలా అనుకుంటూ కూర్చోవద్దు నేను పంజాబీని నేను మద్రాసీని అలా అనుకుంటూ కూర్చోద్దు ఆయమే డచ్ మ్యాన్ ఆయన మీద అమెరికన్ ఆయన మీద ఇండియన్ అంటూ అలా అనుకుంటూ కూర్చోద్దు నేనేమో తెల్లగా నల్లగా ఉన్నాను అలా అనుకుంటూ కూర్చోద్దు నేను పురుషుడిని స్త్రీని అనుకుంటూ కూర్చోద్దు కాబట్టి మీరు ఆ యామ్ మీద ఇంకా ఏమన్నా కొన్ని చెప్పంటారా చాలా ఇంకా చెప్పచ్చు బాగుండదు ఛాదస్యంగా ఉంటుంది కాబట్టి ఈ అయాం అనే అనుభవం దానికి మీరు ఏది ముడిపెట్టద్దు దాన్ని ఎత్తి మీద దేనిని ఆరోపించద్దు ఎందుకంటే అహమస్మి అనుభవానికి మీరు ఏ ఏ అధ్యారూపాలు తప్పుడు అధ్యారూపాలు చేస్తారో అది ఏ బంధము ఏ అధ్యారూపంలో దాన్ని ఆకాశవత్తు చేసేయాలి అహమస్మి అనే అనుభవాన్ని ఆకాశము వలె ఎక్స్పాండ్ చేసి పారేయాలి దానంతరం అదే ఎక్స్పాండ్ అవుతుంది ఎందుకంటే దాని స్వరూపం అదే దాని ప్రకృతి అదే సహజ స్థితి అదే కానీ మీరు ఆయమ డచ్ అది ఫిక్స్ అయిపోతుంది డచ్చి కాని వాళ్ళందరూ బయట ఉండిపోతారు ఎక్కడ అవుతుంది దానికి గోడ కట్టినట్టు అయిపోతుంది అహం పురుష అహం స్త్రీ అని మీరు అనేస్తే దాని గోడ కట్టినట్టు అయిపోతుంది ఆయన పంజాబీ ఆమె మద్రాసి అనేస్తే గోడ కట్టినట్టు అయిపోతుంది మీరు అలాంటి భావనాత్మకమైన గోడల్ని కట్టడం మానేస్తే అది తన సహజ స్థితి ఆకాశము వంటి స్థితి అహమస్మి అంటే మీరు ఆకాశమువలే ఉండిపోతారు అత్యంత సహజంగా ఆకాశమువలే ఉండిపోతారు అహం మనుష్య అని కూడా అవసరం ఆకాశమువలే శుద్ధ చైతన్య స్వరూపంగా అహమస్మి అనుభవమే ఎక్స్పాండ్ అయిపోతుంది అది దాని స్వరూప స్థితి ఆ స్వరూప స్థితిని అది చాలా సహజంగా చేరుకుంటుంది అది చేరుకోకుండా మీరే దాని పీకి నొక్కేస్తూ ఉంటారు ఆ పొరపాటు చేయకుండా ఉంటే సరిపడుతుంది ఇది ఒక వీటికి వర్ణకములు అని పేరు అంటే అదే తత్వాన్ని నేను అనేక అనేక యాంగిల్స్లో చెప్తూ ఉంటాను ఒక్కొక్క యాంగిల్కి ఒక్కొక్క వర్ణకము అని అంటారు అదొక నామింక్లేచర్ ఇంకో రకంగా చెప్తారు మీరు మీకేసి పరిశీలించండి మీ చుట్టుముట్టు పరిశీలించడం మానేసి మిమ్మల్ని మీరు పరిశీలించడం అభ్యాసం చేయండి మీలో మీరు పరిశీలించుకుంటే చలమైనవి కొన్ని అంశాలు ఉంటాయి చలము కానిది ఒకటి ఉంటుంది చలమైనవి చలము అంటే కదిలిపోతూ ఉండేవి మారిపోతూ ఉండేవి నిరంతరంగా మారిపోతూ ఉండేవి అవి దేహము మారిపోతూ ఉంటుంది మీరు చుట్టుముట్టు గురించి పట్టించుకోకూడదు మరి మా ఇల్లు మాట ఏమిటంటే అది మారదని అలాగే పెట్టకూడదు ఇల్లు మారదంటే ఇల్లు మారిపోతుంది అది కూలిపోతుంది ఇప్పుడే కూలిపోతుంది వీరు ఇష్ట దేవ రాయలు ಕಟ್ಟినటువంటి బిల్డింగ్ ఆవయింది కూలిపోయింది కదా అలాగే ఇల్లు అగిల్లును తర్వాత కూలిపోడం ఒకటే కూలిపోకపోవచ్చు ఇంకొకళ్ళు ఉంటారు దాంట్లో నేను ఉండనే ఉండను చేమలు పెట్టిన పుట్టలు పాములకు నిలయమవును హ కాబట్టి ద ఫూల్స్ కన్‌స్ట్రక్ట్ హౌసెస్ అండ్ వైస్మెన్ లివ్ ఇన్ దెం అని ఒక సాంతుంది అంటే మూర్ఖులు ఇళ్లను కడుతూ ఉంటారు తెలివైన వాళ్ళు వాటిల్లో నివాసం చేస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి ఈ చుట్టుముట్టు ఉన్న వాటి అటువంటి ఆ ప్రసక్తి కాదు ఇక్కడ వైరాగ్యం ఉండాలి కాబట్టి అవన్నీ పక్కన పెట్టి నేను అనే అనుభవాన్ని మీరు కేవలం తీసుకుని పరిశీలించినట్లయితే ఈ నేను అనే అనుభవంలో చలము ఏది చలము దాన్ని పట్టుకోవాలి చలమేమిటి దేహము ఈ దేహము ఎప్పుడు మారిపోతూనే ఉంటుందండి దీన్ని మీరు కొద్ది కాలం అయిన తర్వాత చూస్తే గుర్తుపట్ట శత్యం కాదు కొంతమందిని చూసినప్పుడు ముఖం మీద వేలు వేసుకోవాలనిపిస్తుంది అబ్బా కాలము ఆ మనిషిలో ఎంత మార్పు తీసుకొచ్చింది ఆ మనిషి రూపంలో ఎంత మార్పు తీసుకొచ్చింది నేను ఎలిజిబిత్ టైలర్ని చూశాను ఆమె ఇప్పుడు లేదు ఈ మధ్యనే ఆమె దేహత్యాగం చేశారు చాలా గొప్ప సినిమా యాక్ట్రెస్ ఆవిడ తెలియపాత్ర మొదలైన పాత్రలను బాగా పోషించింది అంతేకాదండి గొప్ప సంఘ సేవ చేసింది చాలా గొప్ప ఎలిజిబిత్ టైలర్ ఆవిడకున్న ఒక్కటే సమస్య ఏమిటో చెప్పమంటారా పదకొండు మందిని పెళ్ళాడింది పదకొండు మందిని పెళ్ళాడింది ఆవిడ ఓపిక మెచ్చుకోవాలి అయితే దీంట్లో ఒక ఉంటుంది పెళ్ళాడినప్పుడల్లా పరిహారం వస్తుంది ఎందుకంటే మళ్ళీ డైవర్స్ అయినప్పుడు కూడా పరిహారం ఇచ్చుకుంటాడు ఇస్తాడా వస్తాడా పరిహారం ఇచ్చుకుంటాడు ఆ రకంగా పదకొండు సార్లు ఆవిడ పరిహారం తీసుకుంది ఆవిడికే బోల్డ్ డబ్బు ములుగుతోంది ఆవిడే బోల్డ్ డబ్బు ఉంది ఇవన్నీ తీసుకెళ్ళి ఆ సేవారంగంలో వినియోగించింది దీంట్లో ఇంకో అదొకటి ఇంకోటి ఏమిటంటే ఒకటిని రెండుసార్లు పెళ్ళాడి వాడు బట్లర్ అని ఒకడు వాడు పేరేదో ఉంది రాబోత్తు బట్లర్ వాడు మూడో మొగుడు తర్వాత డైవర్స్ అయిపోయింది ఆ తర్వాత వాడు ఇంకో అమ్మాయిని పెళ్ళి వెళ్ళాడు వాడెక్కడెక్కడో తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ డైవర్సులు చేసుకుని మళ్ళీ ఒంటరిగా ఉన్నాడు వాడు ఈవిడు ఇంకో మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ డైవర్సులు అయినా ఈవిడ ఒంటరిగా వీళ్ళిద్దరూ కలుసుకున్నారు మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ చేసుకుని మళ్ళీ డైవర్సు అది ఒక్క పాయింట్ విరహాయిస్తే ఆవిడ అన్ని విధాలా కొంచెం దాంట్లో కూడా ఒక గొప్ప ధర ఉండే ఉండొచ్చు ఎనీవే ఆమె క్లియపాట్రా వేసినప్పుడు ఆమె ఎలా ఉండేది ఆమెను నేను చూశాను ఆ మధ్యన చూశానంటే ఎక్కడో ఫోటోలో చూశాను ఏదో వీడియోలో చూశాను అయ్యోయ్ ఆమెనే ఈమెనా ఆశ్చర్యమేస్తుంది గుర్తుపట్ట శక్తి ఎమేజింగ్ హౌ టైమ్ బ్రింక్స్ చేంజెస్ టెరిఫిక్ చేంజెస్ టైం తీసుకొస్తుంది మనలో మనకి తెలియవు ఇతరుల్లో మనకి తెలుస్తాయి మనలో కూడా వస్తూ ఉంటాయి చేంజెస్ కాబట్టి దేహము చలము మనస్సు అబ్బా ఇంకా దేహం ఏదైనా ఫోటో ఎదుర్కొన్నా పెడితే అది ఇదే అని కొంతకపోతే కొంతైనా గుర్తుపట్టచ్చు కానీ మనస్సు గుర్తుపట్టడానికి అసలు ఇదే లేదు ఆ మనస్సేనా ఈ మనస్సు అంటే ఒకప్పుడు ఎంతో ప్రేమగా నాకు వాడికి తడా ఏ లేదనుకున్న వాడు ఇప్పుడు బద్ధత్రువు అయి కూర్చుంటాడు ముఖం ముఖం చూసుకుందుకు వీలు లేని శత్రువులు అయిపోతారు ఒకప్పుడు ఇంకా అలాగా అతుక్కుపోయి ఇంకా నేనే వీడు వీడే అనుకున్న వాళ్ళు ఇప్పుడు అలా శత్రువులు అయి కూర్చుంటారు మనస్సులో అదంతా మనస్సే ఎంత మార్పు వచ్చేసింది ఐ లవ్ యూ అని పెళ్లి చేసుకుంటాడు ఐ హేట్ యూ అని డివోర్స్ ఇస్తాడు ఎంత వచ్చేసి మార్పు మీరు ఆలోచించకండి మనస్సు అత్యంత చంచలమైనది మనస్సు ఇంతేనా లేక కదలిక లేనిది చలనము లేనిది స్థిరమైనది ఇంకోటి ఏదైనా ఉందా ఉంది అదేమిటో పట్టుకోవాలి ఆ చలనము లేనిదే ఆకాశము వంటి అహమస్మి కాబట్టి ఈ చలనము గలది చలనం లేనిది అన్ని నాయన్లే ఉన్నాయి ఆ చలనము గల వాటిని ప్రక్కనబెట్టి వాటి ఎందు ఆత్మభావాన్ని విడిచిపెట్టి చలనము లేని అహమస్మి అహం అయాం దాని ఎందు చలనము ఉండదు చిన్నప్పుడు అయాం సేమ్ ఇప్పుడున్న అయాం సేమ్ అహమస్మి సేమ్ కావండి మనస్సులో సుఖభావన ఉన్నప్పుడు అయాం సేమ్ మనస్సులో దుఃఖం ఉన్నప్పుడు అయాం సేమ్ అయాం అన్నది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఆ హమస్మిని మీరు గట్టిగా పట్టుకుంటే అది అది స్థిరము అది సహజముగానే దాని స్వరూపము చేతనే అది ఆకాశము ఉంటుంది దాంట్లో ఈ దేహధర్మాలని మనస్సు ధర్మాలని అంటే చలములైన వాటి ధర్మాలని మీరు ఆరోపించకుండా అలా వాటిని స్థానంలో వాటిని అట్టబెట్టి మనస్సు చోట మనస్సు ఉంటుంది దేహమున్న చోట దేహం ఉంటుంది మీరు అస్థిరమైనటువంటి ఆకాశము అంటే స్వరూపంలో నిలిచి ఉంటే మీకు భేదమే అనుభవానికి రాదు ఆ విధంగా ఆత్మతత్వాన్ని మనం తెలుసుకుని ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది చూద్దాము స్వప్రకృత్యా స్వభావత ఏవా స్వభావత అంటే స్వభావము చేతనే స్వభావము అంటే ఏమిటి స్వరూపత అని అర్థం దాని స్వరూపమే ఆకాశము వంటిది జీవుడని వీడు అనుకుంటాడు నేను నేను జీవుడను అరే నువ్వు జీవుడు కాదప్ప నీవు ఆకాశము వంటి శుద్ధ చేతనుడవు పరమాత్మవు నీవే ఆ జీవత్వాన్ని ఆరోపించుకోవడం మానే ఇది గమనించదగ్గ పాయింట్ నేను జీవుడను అలా అనుకోకూడదు అసమానం నేను జీవుడను అని అనుకోకూడదు జీవుడు పుట్టడానికి ముందేమిటండి తర్వాత చచ్చిపోయిన తర్వాత ఏమిటండి అలా అనుకోకూడదు నేను ఎక్కడో వెళ్తే ఒకరు నాతో చెప్పారు నేను పూర్వజన్మలో మగవాడినండి అని చెప్పి స్త్రీ నేను పూర్వజన్మలో మగవాడినండి మీకెలా తెలిసిందమ్మా అంటే ఎవడో నాడీ వాళ్ళు చెప్పారండి అలా అనుకోకూడదు నేను పూర్వజన్మలో మగవాడిని ఈ జన్మలో ఆడదాన్ని మళ్ళీ జన్మలో నేను మనిషిని అవుతాను పశువునవుతాను దేవతనవుతాను అంటే ఆ పరిచ్ఛిన్న భావము ఆ జీవభావము దాన్ని అలాగా బలం చేసుకోకూడదు అలా పదిసార్లు అలాగే అనుకుంటే వాడు అలాగే ఉండిపోతాడు కాబట్టి నేను జీవుడను అనుకోకూడదు నేను అనుకుని ఊరుకోవాలి నేను అంటే నేను ఏమిటండి నేను ఏది కాదు నేను నేనే నేను నేను అయామ్ వాట్ అయా మోసెస్కి బుష్ బుష్ బుష్ అంటే పొద అది అంటుకున్నట్టుగా కనపడుతుంది అంటే జ్ఞానం అన్నమాట ప్రకాశం తీరా దగ్గరికి వెళ్తే అయాం అని వినపడుతుంది వాట్ ఈజ్ అయామ్ అంటే అయాం వాట అయాం అని వినపడుతుంది అంతే సో ఆ విధంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇక్కడ పనండి కాబట్టి అహమస్మి అది స్వరూపము ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎదురుకుండా జగత్తుంది ఇక్కడ మనస్తుంది అంతే కదండి దేహం ఏముందులండి దేహం అటువైపు జగత్తులో భాగమే దేహం లేదా నేను అనుకుంటే మనస్సులో భాగమైంది ఏదైతేనే ఇటు మనస్సుంది అటు జగత్తుంది ఈ రెండు కూడా కల్పన అంచేతనే మిథి అన్నారు మిఠహాభవతి జగత్తున్నప్పుడు మనస్సు ఉండి తీరుతుంది మనస్సు ఉన్నప్పుడు జగత్తు ఉండి జగత్తు లేకపోతే మనస్సు లేదు మనస్సు లేకపోతే జగత్తు లేదు అంటే ఇవి ఈ రెండు కూడా తోడు దొంగలు మనస్సు దొంగే జగత్తు దొంగే తోడు దొంగలు ఎప్పుడు కలిసే ఉంటాయి అంటే అర్థం ఏమిటి రెండు కూడా నిత్యయే రెండు కూడా సత్యం కాదు ఇన్ఫ్యాక్ట్ ఒకే పరమాత్మ చైతన్యము అటు జగత్ రూపంగా కనపడుతోంది ఇటు మనస్సు రూపంగా అదే కనపడుతుంది ఆ పరమాత్మ చైతన్యమే స్పందన కలిగి మనస్సు రూపంగా కనపడుతుంది ఆ మనస్సు యొక్క చలనం కారణంగా స్పందన కారణంగా ఆ పరమాత్మ చైతన్యమే జగద్రూపంగా కనబడుతుంది లోపల బయట అన్నది మనస్సు పెట్టుకున్న కల్పన మాత్రమే ఆ పరమాత్మ ఆకాశము వంటిది ఆ వంటి పరమాత్మ చైతన్యంలో ఒకవైపు జగత్తు ఇంకోవైపు మనస్సు అనే రెండు ఎదురు బొదురుగా వాస్తవంగా లేకుండా ఉన్నట్టుగా కనపడుతున్నాయి మనం వాటిని పట్టుకునే పరమాత్మ చైతన్యాన్ని విస్మరించి కూర్చుంటున్నాం మనము ఆ పొరపాటు చేయకుండా ఈ జగత్తు ఈ మనసు ఎదురుకుండా ఉండే జగత్తు ఆ జగత్తుని తెలుసుకుంటూ ఉండే మనస్సు ఈ రెండూ కూడా కల్పితములు ఉన్నది ఆకాశము అంటే ఆత్మచైతన్యం ఒక్కటి అని తెలుసుకోవాలి తప్ప నేను జీవుణ్ణి జీవుణ్ణి జీవుణ్ణి అలాగా పెట్టుకోకూడదు ఆకాశవత ఆకాశతుల్యా కాబట్టి ప్రతి వాడు కూడా ఒకే పరమాత్మ ఆకాశము వంటి కాబట్టి దేహభేదాభిప్రాయన సర్వేను బహువచనం అది మనం అనుకున్నాము అంటే అలాగనమాట ఆకాశము వంటి వారు అంటే అర్థం ఏంటి సూక్ష్మ నిరంజన సర్వగత వై అ ఆ ధర్మాలని బట్టి మీరు ఆకాశము వంటివారు ఇప్పుడు మీరు మిమ్మలను మిమ్ములను స్థూలమైన దేహంతో తాతాత్మ్యాన్ని పెట్టుకూర్చుంటే ఈ విచారము వల్ల ఉపయోగమే ఉండదు మీరు స్థూలమైన దేహము కాదు మనస్సు కూడా ఒక రకంగా స్థూలమే ఇంద్రియములు కూడా స్థూలముడే మీరు అత్యంత సూక్ష్మమైన ఆకాశము వంటి వారు ఇప్పుడు నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలించుకుంటే నేను ఆ నేను ఇంకేది పెట్టకూడదు నేను మీద ఏ ఆరోపణ చేయకుండగా నేను అనే అనుభవాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించుకుంటే అది చాలా సూక్ష్మము చాలా వ్యాపకము సకల భేదములు లేనిది అని మీకు అనుభవం కలుగుతుంది నేను అనే ఆ అనుభవాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ నేను అనే అనుభవంలో అది ప్రైమార్డియల్ బీయింగ్ అంటారు ప్రైమార్డియల్ అవేర్ఫుల్ బీయింగ్ అంటే అత్యంత మౌలికమైన స్వయం ప్రకాశమైన ఉనికి అది నేను అంటే ఆ నేను అనే అనుభవంలో కామనలు కానీ భయాలు కానీ సుఖదుాది ద్వంద్వాలు కానీ ఏమీ లేవు అని మనకి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది దానికోసం ప్రయత్నం కూడా చేయనక్కర్లేదు అది దాని యొక్క సూక్ష్మత్వము అత్యంత ఆకాశము అంటే ఆకాశము వలె నిరవయవంగా సూక్ష్మంగా ఉంటుంది నేను అనే అనుభవం ఇప్పుడు మీరు దేహమును వర్ణించగలరు ఈ పురుషుడు ఇది స్త్రీ ఈ కాలు ఇది చేయి అని మౌలికమైన నేను అనే అనుభవాన్ని ఏమని వర్ణించగలరు మీరు ట్రై చేసి చూసుకోండి ఏమని వర్ణిస్తారు దాన్ని దాన్ని బ్రాహ్మణుడు అంటారా క్షత్రియుడు అంటారా ఇండియా వాళ్ళు దాన్ని దాన్ని ఏమీ అన్నానికి వీళ్ళదు అంటే ఏ గుణములు ఏ క్వాలిటీసు దాని ఎందు అదే దాని సూక్ష్మత్వం ఆకాశములా ఆకాశాన్ని ఎవరు వర్ణిస్తారు ఎర్రగా ఉందంటారా తెల్లగా ఉందంటారా ఏమిటి ఎవరు వర్ణిస్తారు ఆకాశాన్ని అది నేను అనే అనుభవము అట్టిది కాబట్టి ఆత్మ చైతన్యము ఆకాశము వంటి ఆకాశమునే సూక్ష్మము అది ఒకటి రెండవది నిరంజనము అలక్ నిరంజన్ అంటూ ఉంటారు అలక్ నిరంజన్ కొంతమంది భజన అలక్ నిరంజన్ నిరంజన్ అలక్ అలక్ నిరంజన్ ఒక ఆయన ఒకసారి భజన చేస్తుంటే చూసాను సత్యం జ్ఞానం సత్యం జ్ఞానం జ్ఞానం అనంతం జ్ఞానం అనంతం అనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ మళ్ళీ బ్రహ్మ సత్యం సత్యం చెరుమటేశ్వామే పైగా చేతిలో చిరకలు ఒకటే ఓ ఉన్నమందుకు వచ్చింది ఈయన సత్యం జ్ఞానం అంటే వాళ్ళు సత్యం హార్మోనియను తబలా ఇవెప్పుడూ ఉన్నమే ఉన్నాయి ఏమండదు ఒకయని భజన ఆయనే తర్వాత ఈ భజన అయిపోయిన తర్వాత అంటాడు ఆయన నారద మహర్షి కీర్తన చేసేవారు కీర్తనలో ఆయన నాకు నారదుని యొక్క అనుభవం కలదు అని అంటారు అంటే నారదు కలుసుకున్నాడు అలవాడు అంటే లావదీరికి దర్శనం ఇచ్చాడు నారదుడు ఆ పైన ఎక్కడో తిరుగుతూ ఉంటాడు ఈయన కీర్తనను చూసి ఆయన హైజ్ అయిపోయి ఒక ఆలబోయి ఈయనకే దర్శనం ఇచ్చేశాడు నారద మహర్షి అని చెప్పేస్తున్నాడు వీళ్ళందరికీ ఆయన హీ స్ట్రింగ్ అయితే హీజ్ బులఫింగ్ హీస్ బులఫింగ్ అయితే తెలియదు ఏమిటంటే నారదు ఇంకా అక్కడెక్కడో ఒకటి అలా కూర్చునుంటే ఇంకా ఆయన జ్ఞాని ఆయన కూడా అలాగే ఒక సంసారి అజ్ఞానం ఏదో నారదుడు అంటే నారద జతి ఖండజతి అజ్ఞానాన్ని పోగొట్టినట్టు ఒక మహర్షి అని చెప్పారు తప్ప ఆయన అలా ఒక వేణోహడి మెడలో వేలాడ సినిమాల్లో నారదులాగా తిరుగుతూ ఉంటాడన్నా ఏమండి ఏమన్నమాటది ఆయన్ని నేను చూసేశానని వీళ్ళ ధర్మం అంతా కలిపి సినిమాకి పరిమితమైన ఆ నారదు కాంతారావు లెవెల్కో రేలంగి లెవెల్కో దింపేస్తాడు అమేజింగ్ ఎనీవే కాబట్టి నిరంజన అంటే అలక్ నిరంజన్ వాయావశ్చితుల ఉన్నాడు అలక్ నిరంజన్ అలక్ నిరంజన్ అంటూ ఉంటుంది అది ఏదో పెట్టుకుంటు ఇట్స్ నాట్ లైక్ దాట్ అలక్ నిరంజన్ అంటే ఏమిటో తెలుసుకోవాలి అలక్ అంటే అలక్ష్యము అంటే ఇంద్రియ ప్రమాణ కానిది నిరంజనము లేపము లేనిది అంటే సుఖం ఉన్నదనుకోండి మనస్సులో సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది మీరు ఆ అహమస్మే అనే అనుభవాన్ని పోల్చి చూసుకోండి సరిపేల్చి చూసుకోండి అహమస్మే అనే అనుభవంలో అసలు మీరు ఎప్పుడైతే నిలబడి ఉన్నారో మనస్సే లేదప్పుడు మనస్సు యొక్క సుఖ దుఃఖాలు అవి ఈ అహమస్మేనే అనుభవంలో ఉన్నాయా లేదు మనస్సులో ఉండే కామనలు భయాలు అవేమీ కూడా అహమస్మేనే అనుభవంలో ఉండవు కాబట్టి ఎప్పుడు కూడా అలా ఆకాశము గలే వ్యాపకము ఆకాశానికి ఏది అంటదు దీనికి మహాత్మ ఒక ఆయన దృష్టాంతం చెప్పేవారు కుండలో గంగాజలం ఉన్నది పైన ఆకాశం ఇంకో కుండలో లిక్కర్ ఉన్నది పైన ఆకాశం ఉగలదు ఇక్కడున్న ఆకాశం పవిత్రం అక్కడున్న ఆకాశం అపవిత్రం అంటే తప్పు ఇక్కడున్న వాయువు పవిత్రం అక్కడున్న వాయువు అపవిత్రం కరెక్ట్ ఈ కుండ పవిత్రం ఆ కుండ పవిత్రం కరెక్ట్ గంగాజలం పవిత్రం లిక్కర్ అపవిత్రం కరెక్ట్ ఇక్కడున్న ఆకాశం పవిత్రం అక్కడున్న ఆకాశం పవిత్రం తప్పు ఎందుకంటే ఆకాశంలో ముందుకుల భేదమే లేదు ఇక్కడ ఆకాశం అక్కడ ఆకాశం అనే విభాగమే లేదు ఆకాశమునకు పవిత్ర అపవిత్రతల యొక్క లేపము లేదు ఆకాశము నిరంజనము అంటే నిర్లేపం శ్రీకృష్ణుడు నమాం మాం కర్మాన్ని లింపంతి నమే కర్మఫలే స్పృహ ఆయనకి కర్మఫలం అన్నందు తృష్ణ లేదు కర్మలు ఆయనకి లేపాన్ని కలిగించవు ఆయన మాట సరే మనమాట ఏమిటి ఇది మాం యోభి జానాతి కర్మఫేద నశబ్యతే అని నన్నెవడైతే తెలుసుకుంటాడో ఆత్మరూపంగా వాడికి కూడా కర్మబంధము లేదు కాబట్టి శ్రీకృష్ణుడికి ఏది సత్యమో మనకు కూడా అదే సత్యం కనుక సో నిర్ నిరజన సరళ గత ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి నేను దేహమైతే ఇక్కడ కూర్చొని ఇంకెక్కడా లేను ఇంకెక్కడా లేను ఈ గద్దీ మీద కూర్చొని ఉన్నాను ఇంకెక్కడా లేను దేహదృష్ట్యా కానీ నేను మనస్సు అయితే ఇగో ఇక్కడే ఉన్నాను మనస్సు కూడా దేహ పరిచ్ఛిన్నమై ఉంటుంది దేహం ఎంతో అంతే ఉంటుంది మనస్సు ఇక్కడే ఉన్నాను ఇంకెక్కడా లేదు చూడండి కానీ నేను దేహము కాదు మనస్సు కాదు నేను నేను అంటే తెలివి అయితే అప్పుడు ఏమిటైందో తెలిసిన నేను ఇక్కడ మాత్రమే లేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను అంతటా ఉన్నాను ఎందుకంటే తెలివి ఎంతవరకు వ్యాపించిందో అంతవరకు నేను ఉన్నాను ఎందుకంటే తెలివి నా స్వరూపం ఇలా చూస్తే నాకు అక్కడ బంజారా హిల్స్ ఆ బిల్డింగ్లు కనపడుతున్నాయి అక్కడ నేను ఉన్నాను ఎందుకంటే తెలివి కదా అది అమెరికాని స్మరిస్తే అమెరికా నా తెలివిలో అమెరికా ప్రకాశించింది కదా స్మరించడం ద్వారా మనస్సు మనస్సుతో అమెరికా అని నేను అమెరికాలో ఉన్నాను దేహం ఎక్కడే ఇడిసింది తప్ప నేను ఆల్రెడీ అమెరికాలో ఉన్నాను ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి అలా వర్ణిస్తారు సో మనసా రామం జగామ ఆయన సీతాదేవిని చూసేసి లంకలో చేయాల్సిన పని అంతా చేసేసి ఆయన ఇంకా వెనక్కి వచ్చేయాలనే తహతహలో ఉన్నాడు ఎందుకని వార్త రాముడికి చెప్పాలని ఆ కంగారులో ఉన్నాడు ఆదుర్దాలో ఉన్నాడు ఆయన ఫిజికల్గా లంకలో ఉన్నాడు కానీ మనస్సుతో అయితే రాముణ్ణి చేరుకున్నాడు ఆత్మరూపంగా అయితే చేరుకోనక్కర్లేదు ఆల్రెడీ రాముణ్ణి కూడా వ్యాపించియే ఉన్నాడు కాబట్టి నేను అనే తెలివి ఏదైతే గలదో ఆకాశము దానియందే ఈ సంసారమంతా ప్రకాశిస్తారు మీరు పాలిటిషియస్ అన్నా దానియందే ఉన్నాయి మహాత్ములు అన్నా ఉన్నారు మిత్రులన్నా దానియందే ఉన్నారు శత్రువులన్నా దానియందే ఉన్నారు సర్వము కూడా ఆకాశము అంటే ఆ జ్ఞానము ఉండేగలదు జ్ఞానానికి బయట ఇంకే అంతా జ్ఞేయం కదా జ్ఞేయం జ్ఞానానికి బయట ఉంటుందా జ్ఞానంలో అంతర్గతంగానే ఉంటుంది కాబట్టి ఆకాశం ఎలా అయితే సర్వమును వ్యాపించి ఉన్నదో జ్ఞానస్వరూపమైన నేను సర్వమును వ్యాపించి ఉన్నది ఇది సర్వగతత్వము ఈ లక్షణాలను బట్టి ఆత్మస్వరూపులే అందరూ కూడా సర్వే ధర్మ ఆత్మనహత్మన అని ఉంది ఇక్కడ దీర్ఘం ఉండాలి మీ ఉంది దీర్ఘం ఉంది కదా వెరీ సో ధర్మంలో నీవు ఆత్మస్వరూపులే జ్ఞేయా ముముక్షుభి అనాదయ నిత్యా కాబట్టి ఆ విధంగా తెలుసుకోవాలి అందరూ ఆత్మస్వరూపులే అని ముముక్షువులు తెలుసుకోవాలి నేను అందరూ ఆత్మస్వరూపం నేను తెలుసుకున్నానండి కానీ నాతో దెబ్బలాడుతున్నాడు వాడు తెలుసుకోలేదంటే కొన్ని వాడు తెలుసుకున్నాడో వాళ్ళేడో నీవు తెలుసుకోవాలి ముముక్షువులు తెలుసుకోవాలి అవతల వాడు తెలుసుకోడు ఇప్పుడు ఈ కలహంలో అవతలవాడు మూర్ఖుడు వాడు తెలుసుకోడు యువతలవాడు తెలుసుకుంటే సరిపడుతుంది ఎనీవే సో కాబట్టి ముమోక్షలు తెలుసుకోవాలి మోక్షకాములు మోక్షాన్ని కోరేవాళ్ళు తెలుసుకోవాలి లోకంలో మిగతా మోక్షం అక్కర్లేదు ఏమక్కర్లేదు వాళ్ళ కోరికలు ఉంటాయి వాళ్ళకి మోక్షం ఏమక్కర్లేదు మోక్షం అంటే ఏమిటని అడుగుతారు అయ్యా ఇదండి మోక్షం అంటే వద్దులేండి అంటారంట శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై అని అన్నారనుకోండి పుణ్యం లేదు పాపం లేదు ధర్మం లేదు అధర్మం లేదు సుఖం లేదు దుఃఖం లేదన్నారనుకోండి తర్వాత చూసుకుంటాను అంటే ప్రస్తుతానికి మీరు వెళ్ళండి అని పంపించేస్తారు కాబట్టి మోక్షాన్ని కోరేటువంటి సాధకులు తెలుసుకోవాలి ఆత్మ అందరూ అని జ్ఞయాహ తెలుసుకోవాలి అందరూ అనాదయ నిత్యాహ పుట్టాను గిట్టే గిట్టుతాను అని అనుకోకూడదు జీవుణ్ణి జీవుణ్ణి అనుకోకూడదు అలా అనుకోకూడదు అసలు అది అలా అనుకుంటూనే మనల్ని మనం దిగజారి చేసుకున్న వాళ్ళం అయిపోతాం ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత నా తలకూరి ఎవరు పెడతాడో అని వీడు అనుకో అప్పటికే అలా అనుకుంటూనే వీడు సగన్ చచ్చిపోయాడు అప్పటికే ఇంకేం మిగిలేడు అలా అనుకోకూడదు నీ తల కానీ కాదు ఇది మీ తలా కాదు నువ్వు తల కాదు ఎవరో ఒకటి పెడతాడు ఏదో ఏడుస్తాడు అది వాళ్ళ ప్రో వాళ్ళ బోలం మనకెందుకు అలా ఉండాలి కాబట్టి అసలు అలా మనిషి తనను తాను దిగజార్చుకోకూడదు ఇది వేదాంతం అయితే దురదృష్టం ఈ కాలంలో వేదాంతం ఎవరు చెప్పట్లేదు దేవాంతం చెప్తున్నారు కదా వేదాంతం చెప్పట్లేదు ఎందుకంటే ఇది చెప్పడానికి జనానికి అది ఆకర్షణీయంగా ఉండదు ఏదో కథ ఏదో కథలు చెప్పే కదా సాగ కథలు చెప్పేస్తూ వాళ్ళు వినేసి వెళ్ళిపోతా సో చూడండి మీరు తెలుసుకోవాల్సిన సూక్ష్మమైన విషయం ఏమిటంటే ఆల్ ఈజ్ వన్ అని సర్వం కలిపిదం బ్రహ్మ ఆల్ ఈజ్ వన్ ఆల్లో అనేకత్వం ఉంటుంది అనేకత్వాన్ని దర్శించి అది కల్పితమని గుర్తించి వన్నెస్ని పట్టుకోవాలి ఆల్ ఈజ్ వన్ తర్వాత డిఫరెన్సెస్ ఉంటాయి ఆ డిఫరెన్సెస్ సపరేట్ చేయవు ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు డిఫరెంట్ ఒకడు పురుషుడు ఇంకొకరు స్త్రీ కానీ దే ఆర్ నాట్ సపరేట్ వాళ్ళు ఒక్కటి అంటే ఒక్క ప్రాతిపీద నడిచే భార్యాభర్తల సంగతి నేను చెప్తున్నా డిఫరెన్సెస్ ఆర్ దేర్ బట్ దే డు నాట్ సెపరేట్ ఏమండి తర్వాత ఇప్పుడు ఇంట్లో పది మంది ఉన్నారు పది మంది డిఫరెంట్ డిఫరెంట్ అయ్యి సపరేట్ అయితే ఎవళ్ళ ఆహారం వాళ్ళు వండుకోవాలి అలా లేరు ఆహారం అందరూ ఒకటే తింటున్నారు అంటే అర్థమేంటి సపరేషన్ లేదుగా అక్కడ డిఫరెన్సెస్ ఆర్ దేర్ బట్ దే ఆర్ వన్ దే దేర్ ఇస్ నో సపరేషన్ ప్రాణ శక్తి రూపంగా దే ఆర్ ఆల్ వన్ అని చేతనే ఒకే ఆహారం ఉంది తింటున్నారు డిఫరెన్సెస్ ఉండి సెపరేషన్ కూడా ఉంటే అందరికీ కలిపి ఒకే ఆహారం అనేది ప్రసక్తి ఉండదు ఆలోచించండి అందరూ ఒకే గాలి పీలుస్తున్నారు అందరూ ఒకే గాలి పీలుస్తున్నారు అంటే అర్థం ఏంటి అవుట్ సైడ్ డిఫరెన్సెస్ ఉన్నా ఇన్సైడ్ ఏదో ఒకటి ఉంది అది సేమ్ అనమాట లేకపోతే అందరూ ఒకే గాలి ఎలా పిలుస్తారు తర్వాత ఇప్పుడు డాక్టర్లు వైద్యం చేస్తారు తలపోటు వచ్చిందనుకోండి శారీడ్ అని వేసుకోవాలి అంటే ఏమిటి తలలు వేరైనా తలపోటు దాని మందు ఒకటే కదా తలలు వేరు తలపోట్లు వేరైతే తలపోట్లకి మందులు కూడా వేరు ఉండాలి అలా ఉండాలి కాబట్టి డిఫరెన్సెస్ are ఆర్ దేర్ బట్ ద డిఫరెన్సెస్ డూ నాట్ సెపరేట్ నేను దృష్టాంతం చెప్తా north నార్త్ south సౌత్ different. But, uh, do they separate magnet into two pieces? No, magnet is one. North వన్ south పోల్ different పోల్ డిఫరెంట్ అయిందా మ్యాగ్నెట్ మాత్రం ఒక్కటే నార్త్ పోలో magnet మ్యాగ్నెట్ సౌత్ పోలో అదే magnet. ఇది చాలా ముఖ్యమైన vishayam. దీన్ని బాగా అన్వయించుకోవాలి మనందరం డిఫరెంట్ కానీ మనం సపరేట్ కాదు అక్కడ నానాత్మము ఏకత్వము దట్ ఈస్ హౌ యు హౌట్ టు రికన్సర్ వీఆర్ డిఫరెంట్ అంటే నానాత్వం గోచరిస్తోంది కానీ తత్వం మటుకు ఒక్కటే ఇప్పుడు నగలు డిఫరెంట్ దే ఆర్ నాట్ సెపరేట్ దే ఆర్ ఆల్ ద సేమ్ గోల్డ్ దే ఆర్ నాట్ సపరేట్ ఒకటి గోల్డ్ ఇంకొకటి రాగి అయితే అనుకోవచ్చు ఒకటి గోల్డ్ వన్ ఇంకొకటి గోల్డ్ టూ అలా ఏమీ లేదు దే ఆర్ సపరేట్ దే ఆర్ నాట్ సపరేట్ దే ఆర్ డిఫరెంట్ బట్ దే నాట్ సపరేట్ ఈ విషయాన్ని ఒకటి గమనించాలి సూర్యుడిలాగే ఒకే సూర్యుడు కోట్లాది నీటి బిందువులలో ప్రతిఫలించినప్పుడు నీటి బిందువులు వేరుగా ఉంటాయి ప్రతిఫలనాలు వేరుగా ఉంటాయి కానీ సూర్యుడు ప్రతిఫలించే సూర్యుడు ఒక్కడే అన్నట్టుగా ఆ కాలాతీతమైనటువంటి ఆకాశము అంటే ఆత్మతత్వము ఈ దేహములన్నిటి ముందు నిరంతరంగా ప్రకాశిస్తూ ఉన్నది కాబట్టి డిఫరెన్సెస్ని గుర్తించినప్పటికీ తత్వములో భేదము లేదు అని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ముముక్షుభి ధ్యేయా బహువచనకృత భేదాశంకా నిరాకువన్నా అక్కడ సర్వే ధర్మాహ అనేప్పటికీ బహువచనం ఉంది బహువచనం ఉంటే మరి భేదం రావాలి కదా పాండి గారు ఆత్మాత్మానో ఆత్మానహ అన్నారు కాబట్టి ఆత్మలు వేరు ఉన్నాడు సో పాండి గారు ఆత్మాత్మనో బహువచనమే కాదంట వంధ్యాపుత్ర వంధ్యాపుత్ర వంధ్యాపుత్ర అని కూడా అన్నారు దాన్ని బట్టి ఇంతమంది వంధ్యాపుత్రులు ఉంటారు కాబట్టి భాషను బట్టి అలా నిర్ణయించడం కాదు కాబట్టి ఇక్కడ బహువచనాన్ని బట్టి భేదం వచ్చిందనే శంక మీరు పెట్టుకోకండి అటువంటి శంక ఉన్నట్లయితే దాన్ని నిరాకరించవలేను అని అంటూ అంటున్నారు సో తొంభై ఒకటో శ్లోకం ఈవేళ ఈ పద్ధతి ఏమీ లేదు దీన్ని మళ్ళీ వారికి పోస్ట్ పోన్ చేద్దాం ఓం పూర్ణమిద పూర్ణమిదం పూర్ణ పూర్ణమిదటే పూర్ణ